మహాభారత తాత్పర్య నిర్ణయం వ్యాసాశ్రమం నుంచి మధ్యలు బయలుదేరబోయే ముందు శ్రీవ్యాస నారాయణులు వాత్సల్యంతో బృహత్తర బాధ్యతను అప్పగించారు అదే వేదాలను అధ్యయనం చేయలేని జిజ్ఞాసువులకు సైతం జ్ఞానం ముక్తి లభించటానికి వీలుగా మహాభారతాన్ని సరళమైన భాషలో సమగ్రంగా రచించే బాధ్యత మేము రచించిన మహాభారతంలో కౌరవుల నుంచ రాజస్వీయ యాగంలో నా అగ్ర పూజకు కారణమైన భీమసేనుడే నీవు నా వలనే మహాభారతాన్ని సంపూర్ణంగా చూసిన వాడవు నీవు కనుక నా మనోభావాలన్నీ నీకు తెలుసు నా కృతులు కూడా నీకే బాగా అర్థమవుతాయి అందుకే సమస్త ప్రజల ఉద్ధరణకు కారణమయ్యేలా ముక్తికి సోపానమయ్యేలా మహాభారత తాత్పర్య నిర్ణయాన్ని నీవు చేయాలి ఈ కలియుగంలోనే మిథ్యాజ్ఞానం వలన అలుపుకుంటున్న నాశనం చేసే బాధ్యత నీదే అంటూ శ్రీ వ్యాసనారాయణులు ఆదేశించారు ఆ తర్వాతి కాలంలో శ్రీమధులు రచించిన మహాభారత తాత్పర్య నిర్ణయం వారి కృతులన్నిటిలోకి అత్యంత నిస్తారమైందిగా ప్రముఖమైందిగా ప్రాచుర్యం పొందింది నాటి నుంచి మధ్యులు శ్రీ అభినవ వేద వ్యాసులు అయ్యారు ఋషికేశంలో బంధనం వ్యాసనారాయణల ఆశీస్సులు అందుకుని పూర్ణ ప్రజ్ఞులు దక్షిణ బదిరికి వచ్చారు చాలా రోజుల తర్వాత తాము ఎదురు చూస్తున్న గురువుల దర్శనంతో శిష్యులు ఆనంద పార్వశ్యులయ్యారు వారి ఉత్సుకత తీరేలా వ్యాసనారాయణల దర్శనం సంభాషణ ఆదేశాలను శిష్యులకు వివరించారు మధులు బదిరి నుంచి తిరిగి వెళ్తూ దారిలో శిశీకేశంలో మధ్వాచార్యుల బృందం విడుదల చేసింది అక్కడ ఋషికేశుడి రూపంలో వెలిసిన శ్రీ మహావిష్ణువు ఆలయం ఉంది భరత అన్న పేరుతో ఆ ఆలయం ప్రసిద్ధి చెందింది భరత ఆలయం అనగానే అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది పద్మ పురాణంలోని శ్లోకాలలో ఇచ్చిన వివరణ ప్రకారం భగవంతుడైన హృషికేశ మూర్తి జగత్తునంతా భరించేవాడు కావడం వలన ఆ ఆలయానికి భరత అనే పేరు వచ్చింది భారత ఉపఖండంలో గల ఒకే ఒక హృషికేశ్ ఆలయం ఇది హృషికేశంలో ఒకరోజు మధ్వాచార్యుల ప్రవచనం నడుస్తోంది మధ్యలో ఉండగా ఒక గుర్తు తెలియని బ్రాహ్మణుడు వచ్చి మధ్వాచార్యులకు ప్రణామం చేసి తన దగ్గర భిక్ష స్వీకరించాలని కోరాడు మధులు అంగీకరించారు అంతే క్షణాల్లో ఆ విప్రుడు అదృశ్యమయ్యాడు అందరికీ ఆశ్చర్యం మధ్వులు మందహాసం చేసి చెప్పాడు ఆ రుద్రదేవుడు కొద్దిసేపటికి మరొక బ్రాహ్మణుడు వచ్చి మధ్వాచార్యులకు పాదాభివందనం చేసి అర్థించాడు స్వామి మిమ్మల్ని మా ఇంటికి భిక్షకు ఆహ్వానించవలసిందిగా నా గురువులు ఆదేశించారు మీరు దయతో మా భిక్ష స్వీకరించాలి ఆ సభలో ఉన్న వాళ్ళందరికీ స్పష్టమైపోయింది గురువుల పట్ల వాళ్ళ విశ్వాసం భక్తి నిమ్మడించాయి రుద్రదేవుడికి మాట ప్రకారం ఆ విపురణ భిక్షను పూర్ణ ప్రజ్ఞలు మరోసారి గంగన దాటడం తిరిగి గురుశిష్య బృందం దక్షిణ భారతదేశంలోని ఉడిపికి ప్రయాణమైంది మళ్లీ గంగ దాటాలి అప్పుడు కూడా శత్రువులు భయం చేత పడవలు నడవటం లేదు హిమాలయాలు దిగి కీకారణ్యాలు దాటి గంగానది దగ్గరకు వచ్చేసరికి సూర్యాస్తమయం అయింది ఇప్పుడెలా దనకాల కీకారణ్యం ముంద పడవలు లేని గంగానది ముందుకి పూల్యం దనక్కి పూల్యం అని శిష్యుడు సందిగ్ధంలో పడ్డారు గతంలో తమ గురువులు తాము ఒక వాయుదేవుడిని ఒక హనుమంతుడిని ఒక భీమసేనుడిని చూసిన సంగతి వారు మర్చిపోయారు వాళ్లు ఆ మీమాంసలో ఉండగానే మధులు చకచకా గంగ మీద నడిచి వెళ్లిపోయారు మరోసారి గురువుల జరస్తంభన శక్తిని శిష్యులు సంభ్రమంతో కిలకించారు వాళ్లు అలా చూస్తూ ఉండగానే ఆయన గంగ మీద నడిచి వెళ్తూ వెళ్తూ కనుమరుగయ్యారు క్షణాల్లో గంగా నదిపై గురువు కనపడకుండా పోవటం శిష్యుల్ని దుఃఖంలో ముంచేసింది కానీ మధ్వాచార్యులు అతి సునాయాసంగా గంగను దాటి అవతల తీరం చేరుకున్నారు అలా గంగ మీద నడిచి వస్తున్న మధ్వాచార్యులను చూసి ఆ తీరంలో పండితులతోనూ ప్రజలతోనూ విడుదన్న రాజు అవాక్కయ్యాడు వాళ్ల కళ్లను వాళ్ళు నమ్మలేకపోయారు కానీ రాజుకు అర్థమైంది ఈయనెవరో ఒక మహానుభావుడు ఒక అద్భుత వ్యక్తి ఒక దైవక శక్తి వెంటనే రాజు తన పరివారంతో సహా పూర్ణ ప్రజ్ఞలకు ఎదురు వెళ్లి ప్రణామం చేసి స్వాగతం పలికాడు గురువు ఆదేశం మేరకు తన భటులతో పడవలను అవతల పంపించి అక్కడ నిరీక్షిస్తున్న శిష్యులను కూడా సురక్షితంగా యువతల ఒడ్డుకు నది దాటుతున్నంత సేపు తమ గురువులు కనబడకుండా పోయారన్న దిగులతో దుఃఖంలో మునిగిపోయిన శిష్యులు నది దాటగానే అక్కడ కనిపించిన దృశ్యం చూసి ఆనందాశ్చర్యాలలో మునిగిపోయారు అక్కడ బ్రహ్మ లాంటి అద్భుత సభ శ్రోత్రియులైన పండితుల శ్రోతలుగా ఉన్న ఆ సభలో తమ గురువైన ఆనంద తీర్థులు బ్రహ్మదేవుడిలా కనిపించారు ఆహా బ్రహ్మనే ఇక్కడ చూస్తున్నామా అన్న సంభ్రమానికి వాళ్ళు లోనయ్యారు గంగచే గురు వందనం గంగా అనేది దాటి చాలా ముందుకు వెళ్ళాక మధ్వాచార్యుల మొదలు సందర్శించింది హస్తినాపురం అది ఆయన ద్వాపరయుగంలో యువరాజుగా భీమసేనుడు ముప్పై ఆరు సంవత్సరాలు పాలించిన కార్యక్షేత్రం ధర్మరాజు మహారాజుగా అర్జునుడు ఇతర పాండవులు వారి ఆజ్ఞలను పాటించేవారుగా శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడుగా వేదవ్యాసుడుగా పరశురాముడిగా సందేశమించి అనుగ్రహించిన స్థలం తాము భీముడు రూపంలో దుర్యోధనుడు దుశాసనుడు తదితర కౌరవ వినాశనానికి ప్రతిజ్ఞ చేసిన స్థలం వ్యాసుల వారి నేతృత్వంలో పాండవులు ఒక్కొక్కరు మూడు మూడు చొప్పున పదిహేను అశ్వమేత యేగాలు నిర్వహించిన యజ్ఞమంటప క్షేత్రం పక్కనే గంగానది ప్రవాహంతో పరమ పావనమైన క్షేత్రం మధ్వాచార్యుల ముఖంలో ఉట్టిపడుతున్న తేజస్సుతో ప్రభావితులైన ఆ ప్రాంత ప్రజలంతా వారిని అక్కడే చాతుర్మాస దీక్షను పాటించవలసిందిగా అభ్యర్థించారు వారి కోరిక మన్నించి ఆయన అక్కడే తమ చాతుర్మాస దీక్షను ప్రారంభించారు అకస్మాత్తుగా ఒకరోజు గంగానది నుండి జలప్రవాహం ఒక కాలవగా ప్రవహించి పూర్ణ పిండిని బస్సు చేసుకున్న మఠం మీదుగా సాగింది ఆ ప్రవాహం ఆ మఠం చేరుకున్న మరుక్షణంలో దాని నుంచి ఒక దివ్య తేజస్సు పైకెగిసి మధ్వాచార్యుల పాదాలను తాకి అదృశ్యమైంది ఆ ప్రవాహం అలా ముందుకు సాగిపోయింది ఇది చూస్తున్న శిష్యులకు విషయం చాలా సునాయాసంగా అవగతమైంది శ్రీ వ్యాసనారాయణుల అనుగ్రహాన్ని పొందిన మధ్వాచార్యులను విడిచి ఉండలేక గంగానది స్వయంగా తమ గురువున్న చోటికే ప్రవహించింది భక్తితో వారంతా గంగానదికి నమస్కరించారు ఉపనిషత్తులకు మధ్వాచార్యులు రచించిన బ్రహ్మసూత్ర భాష్యం జిజ్ఞాసులైన పండిత వర్గాల్లో అత్యంత ప్రాచుర్యం పొందింది ఈ భాష్య విశిష్టత భార ఉపఖండంలో నాలుగు మూలలా వ్యాపించింది ఈ నేపథ్యంలో జ్ఞానార్థులైన కొందరు వేదార్థాన్ని వివరించే ఉపనిషత్తులకు కూడా భాష్యాలను రచించవలసిందిగా మధ్వాచార్యులను ప్రార్థించారు ఈ ఉపనిషత్తులకు స్పష్టమైన భాష్యాన్ని రచించని పక్షంలో అద్వైతులు వాటిని అద్వైత పరంగానే వ్యాఖ్యానించే ప్రమాదం ఉందని వారు భావించారు మధ్వాచార్యులు వాళ్ళ కోరికను మన్నించారు అలా మొత్తం పది ఉపనిషత్తులకు సమగ్రమైన భాష్యాన్ని మధ్వాచార్యులు ఈ సమాజానికి అందించారు వాటిలో మొట్టమొదటి దగ్గర ఐతరేయ భాష్యాన్ని తన గురువైన తోటి చేత ఆవిష్కరిత చేశారు యొక్క ఉపనిషత్తుగా జగత్ ప్రసిద్ధి చెందిన ఈ ఉపనిషత్ భాష్యాన్ని మొట్టమొదటిగా వినితరించిన వారు సత్యతీర్థులు అలాగే గీతార్థ సారాని కూడా సమగ్రంగా తెలుసుకోవాలని శిష్యులు వ్యక్తం చేసిన ఆరాడానికి సమాధానంగా గీతా తాత్పర్య నిర్ణయం అనే రచనను కూడా మధ్వాచార్యులు ఈ సమాజానికి అందించారు గీతా గురించి వేద వ్యాసులు చేసిన లేశత అన్న భావానికి సూచనగా తన పాండిత్య ప్రకర్ష గీతపై కొన్ని వివరణలు ప్రమాణాలు ఇచ్చి ఎవరికి ఆయన శక్తి అందు సంశయం లేకుండా చేశారు ఆ విధంగా భగవద్గీత మీద గీతా గీతా తాత్పర్య నిర్ణయం అనే రెండు గ్రంథాలను రచించిన ఒకే ఒక్క భాష్యకారుడు మధ్వాచార్యులు కాశీ యాత్ర హస్తనాపురంలో చాతుర్మాస దీక్ష పూర్తి చేసుకుని కాశీ పుణ్యక్షేత్రానికి బయలుదేరారు మధ్వాచార్యులు ఈ పుణ్యక్షేత్రంలో మాత్రమే గంగ ఉత్తర దిశగా ప్రవహిస్తూ ఉంటుంది అందుకే అక్కడ గంగకు అత్యంత మహాత్మ్యం ఉందని వేదకాలం నుంచి చెప్పబడుతోంది అనేక ప్రాచీన కథల్లో కాశీరాజు ప్రస్తావన ఉంటుంది మహాభారతంలో కూడా భారతీదేవి కాశీరాజు కుమార్తెగా కాళీ అనే పేరుతో జన్మించిందని కాళీ తన స్వయంవర మండపంలో అనేక మంది ఇతర మహారాజులను కాదని భీమసేనుణ్ణి మాత్రమే వరించిందని ఇది సహించలేక జరాసంథుడు యుద్ధానికి వచ్చాడని భీమసేనుడు అతన్ని పరాభవించి రెండు చేతులతో ఎత్తి గంగానదిలో పడేశాడని చెప్పబడింది ఈ క్షేత్రంలో ప్రవహించే నాటికి మధ్వాచార్యుల వయస్సు యాభై సంవత్సరాలకి దగ్గరగా ఉంది ప్రజల దృష్టిలో ఆయన వయసు మేరుతున్న వాడి కింద లెక్క శిష్యులంతా సహజంగానే యవనంలో ఉన్నారు అంత వయసులో కూడా మధ్వాచార్యులు ఎంత దూరమైనా కలెనడకుతూనే వెళుతున్నారు కానీ శిష్యుళ్లు గురువు వయసు మళ్ళుతోందని తాము వయసులో ఉండటం వల్ల శక్తిమంతులమై గురువుని జాగ్రత్తగా చూసుకుంటున్నామని ఇలాంటి భావాలు పెరుగుతూ వస్తున్నాయి పూర్ణ ప్రజ్ఞులకు తన శిష్యుల మనోభావాలు తెలుసుకోవడం కష్టమా అకస్మాత్ గా ఒకరోజు వాళ్ళందరినీ దగ్గరకు పిలిచారు మీరంతా వయసులో ఉన్నారు నా వయసును బట్టి నాలో శక్తి ఏమన్నా తగ్గిందా అని నాకు సందేహం కలుగుతోంది ఒకసారి దీనిని నిర్ధారించుకోవాలనుకుంటున్నాను అందుకోసం మీరంతా కలిసి నాతో పోరాడాలని నా కోరిక గురువులు అని సంకోచం లేకుండా నా మీద మీ పూర్ణ శక్తిని ప్రయోగించండి అంటూ ప్రోత్సహించారు ఈ సంఘటన శిష్యులకు మింగుడు పడలేదు మనసులో ఏమనుకుంటున్నామో అది గురువులు గ్రహించేశారు అన్న భావన వాళ్ళల్లో అపరాధ భావాలను పెంచింది ఏమైనా గురు ఆదేశాన్ని చీకరించే ప్రశ్నే లేదు గురు చెప్పినట్లుగా అందరూ కలిసి గురువు మీద పోరాటానికి దిగారు తమ శక్తిని సంపూర్ణంగా వినియోగించి పోరాడారు ఆశ్చర్యం ఆయనతో పోరాటంలో కొద్ది నిమిషాల్లోనే వాళ్ళందరూ అలసిపోయారు కింద పడిపోయారు మధ్వాచార్యులు చిరునవ్వు నవ్వుతూ రండి మీ శక్తి ఇంకా ఎంత ఉందో చూపించండి అంటూ వాళ్ళని ఎంత ప్రోత్సహించినా వాళ్ళు లేవలేకపోయారు వాళ్ళకి మరోసారి తమ గురువులో ఒక భీమసేనుడు ఒక హనుమంతుడు కనిపించారు తమ తప్పు తెలుసుకున్నారు స్వామి మీ శక్తికి సాటి లేదు మమ్మల్ని క్షమించండి అంటూ ప్రాధాయపడ్డారు వాళ్ళ ప్రార్థన దీని కరుణతో వాళ్ళని సాగుబొట్టిన తన చేతిని గురువు వెనక్కి తీసుకున్నారు అప్పటి వరకు గురువుల మంత్ర తంత్ర జ్ఞాన శక్తిని మాత్రమే చూసి ఉన్న శిష్యులకి ఈ సంఘటనతో మధురాచార్యుల యొక్క దేహదార్ఘ్యం కూడా పరిపూర్ణంగా అర్థమైంది యమపురికి వెళ్ళిన ఇంద్రపురి కాశీలో ఇంద్రపురి అనే పేరు ఒక సన్యాసి ఉండేవాడు ఇతర మత సిద్ధాంతాలని ఖండించటంలో అతను చాలా పేరు మోసినవాడు తెలిసిన వాళ్ళెవరూ అతనితో వాగ్విద్ధానికి దిగరు ఆ గర్వంతోనే అతను ఒకసారి మధ్వాచార్యులు ఉన్న చోటికి వచ్చి ఆయనతో వాదానికి దిగాడు అది ఎలా జరిగిందంటే ఒకరోజు తన ధార్మిక ప్రసంగంలో మధ్వాచార్యులు మోక్షానికి సాధనం జ్ఞానం అలాగే జ్ఞానానికి సాధనం కర్మ అపరోక్ష జ్ఞానానికి కర్మతో పనిలేదు అతను చేసే కర్మ ఆనందాశయానికి మాత్రమే కారణమవుతుంది అని చెప్తుండగా ఇంద్రపురి అడ్డు తగిలాడు మీరు చెప్పేదాని ప్రమాణం ఏమిటి అని అడిగాడు దానికి మధ్వాచార్యులు కృష్ణ సంహిత మొదలైన గ్రంథాల్లోని వ్యాఖ్యలను ఉదహరిస్తూ అతని సంశయాన్ని నివృత్తి చేశాడు పూర్ణ ప్రజ్ఞులు ఇచ్చిన వివరణను అతను నిరాకరించలేకపోయాడు కానీ ఓటమిని అంగీకరించి శరణు పొందటానికి అతను ఇష్టపడలేదు అందుకే అసందర్భంగా మరో ప్రశ్న వేశాడు జ్ఞానం అనే పదానికి అర్థమేమిటో చెప్పండి ఇంద్రపురి తన ఓటమి నుంచి తప్పించుకోవడం కోసం అసందర్భ ప్రస్తావన చేస్తున్నాడని గమనించిన పూర్ణప్రిజ్ఞుడు నువ్వు జ్ఞానివై ఉంటే ఆ జ్ఞాన పదానికి అర్థం తెలిసి ఉంటుంది నువ్వు జ్ఞానివి కాకపోతే అదే తెలుసుకునే అవకాశమే నీకు లేదు అందువల్ల ఈ ప్రశ్నే అనుచితం అంటూ ఖండించారు వాస్తవానికి ప్రశ్న ప్రామాణికమై ఉండాలంటే సవ్యాకృతి అసంగతి సిద్ధార్థత వైఫల్యం అనే నాలుగు లక్షణాలను కలిగి ఉండాలి ఈ లక్షణాలు లేకపోతే ప్రశ్న అడగటమే అవి ఈ పరిణామంతో ఇంద్రపురి సిగ్గుతో తలమంచగా తప్పలేదు దీంతో కాశ్యక్షేత్రంలో కూడా మధ్వాచార్యులు వైష్ణవ వేదాంత విజయ పతాకాన్ని ఎగరవేసినట్లే అప్పటి నుంచి కాశ్యక్షేత్రంలో ఆయన అనేక సభల్లో పాల్గొన్నారు ప్రతి సభలోనూ వేదభ్యాస నిరూపితమైన వైదిక సిద్ధాంతాన్ని బోధిస్తూ వచ్చారు జగత్తులో సృష్టి స్థితి మొదలైన అన్ని రకాల పరిణామాలకే ముఖ్య కారణం భగవంతుడే అతని వల్లనే అతని గురించి వేదాలు తర శాస్త్రాలన్నీ ఉద్భవించాయి అతను సర్వవ్యాపితుడు అతడు నిరంతర జ్ఞానానందమయ్య స్వరూపుడు అతను ప్రతి జీవిలోనూ బింబరూపుడుగా ఉంటాడు దుష్టులను నాశనం చేస్తాడు గుక్తియోగులను పాలిస్తాడు అతనికి సమానమైన వాళ్ళు గాని అతనే కన్నా అతిథులైన వాళ్ళు గానీ ఏ కాలంలోనైనా ఎక్కడైనా గానీ లేరు అతడు అనంత గుణపూర్ణుడు మాత్రమే కాదు సత్వరజస్థమో గుణరహితుడుగా ఉంటాడు అతడు అందరికన్నా విలక్షణుడు సర్వోత్తముడు ఇలా నిరంతర ప్రవాహంలా సాగుతున్న ధార్మిక్ ప్రసంగాలతో మధ్వాచార్యులు మాయావాద సమస్త శాస్త్రాల్ని అవైదికాలను నిరూపించాడు ఆయన ప్రతి ప్రసంగంలోనూ ప్రతి చర్చలోను విషయము ఆలోచన యుక్తి ఉదాహరణ సంశయము పూర్వపక్షం సిద్ధాంతం ప్రయోజనం అనే ఎనిమిది లక్షణాలు నిండి ఉండేది అందువల్ల ఆయన భాషణలు విన్నవాళ్లంతా చేతులు జోడించి అభినందిస్తూ ఉండేవారు వారి వాక్చాతుర్యం శరత్కాలంలో చంద్రుడు విన్నెల్లా అందరినీ ఆకట్టుకుంటూ ఉండేది కురుక్షేత్ర వర్ణన మహాభారతంపై ఆయన చేసిన ప్రసంగాల్లో కురుక్షేత్రం గురించి వర్ణించేటప్పుడు విని తీరాలి కురుక్షేత్రంలో భీకరమైన పోరాటం జరుగుతున్నప్పుడు పద్దెనిమిది రోజుల్లో అక్షోహిణుల సైన్యాలను సంబంధించిన రణరంగం ఎలా ఉండేదో కళ్లకు కట్టినట్టు వర్ణించేవారు శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసిన ధర్మక్షేత్రం పరశురాముని రూపంలో అస్త్రోపదేశం పొందిన భీష్మ ద్రోణ కర్ణులంతటి అసామాన్య యోధుల సాహసాన్ని రుచిచూపిన యుద్ధభూమి పాండవుల అసాధారణ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించిన రణక్షేత్రం ఇవన్నీ మధ్వాచార్యుల ప్రసంగాల్లో వింటూ శ్రోతలు తమ కళ్ల ముందు ఆయా దృశ్యాలను ఊహించుకుంటూ తన్మయుడైపోయేవారు ముఖ్యంగా కురుక్షేత్రంలో భీమసేనుని పాత్ర గురించి వర్ణించేటప్పుడు మధ్వాచార్యుల ముఖంలో వింత కాంతి ప్రకాశించేవి భీముడే తమ ఎదురుగా వచ్చి దుశ్యాసనుడి గుండె చీల్చి రక్తాన్ని పానం చేస్తున్నాడా అన్నట్టుగా శ్రోతలకి గబ్బర్ పొడిచేవి భీమసేనుడి గురించి చెప్తున్న ప్రతిసారి మధ్వాచార్యుల చూపుల్లో తీక్ష్ణత మాటల్లో ధాటి శరీరంలో ఉద్రేకం భీమసేనుడే ఎదురుగా వచ్చి కూర్చున్నాడా అన్న మహత్తర భావనలో శ్రోతల్ని ముంచెత్త ఒకరోజు సత్యతీర్థల సారథ్యంలో శిష్యులంతా చేరి మధ్వాచార్యుల్ని ప్రార్థించారు ధీమసేనుడుగా కురుక్షేత్ర సమరంలో మీరు ప్రయోగించిన ఆయుధాలని చూడాలని మేమంతా ఉవ్విళ్ళూరుతున్నాం స్వామి పూర్ణ ప్రజ్ఞలు చిరునవ్వు ఫలానా ప్రదేశానికి వెళ్లి చూసిరండి అని సూచించారు విచిత్రం గురువు చెప్పిన చోటికి వెళ్లి చూస్తే అక్కడ వాళ్లకి వాళ్ల ఊహ బృహత్ ఆకారంలో ఉన్న గద కనిపించింది వాళ్లంతా సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయారు ఆ గదను ఆశ్చర్యంతో చూసి తిరిగి వచ్చిన సత్యతీర్థుల్ని ఉద్దేశించి మధ్వాచార్యులు చెప్పారు ఆ యుద్ధంలో ఒక రాజుగా మీరు కూడా పాల్గొన్నారు విస్మయంతో సత్యతీర్థులు నోటి వెంట మాట రాలేదు కొద్దిసేపటికి తేరుకుని అప్పుడు నేను ఉపయోగించిన ఆయుధాన్ని చూడవచ్చునా స్వామి అని ప్రశ్నించారు పూర్ణపిజ్ఞలు మరోసారి చిరునవ్వు నవ్వి మరో స్థలానికి వెళ్లి చూడమని శాసించారు అలాగే సత్యతీర్థులు వెళ్లారు అక్కడ మరో బృహత్ ఆయుధాన్ని చూశారు వర్ణించలేని విస్మయంలో మునిగిపోయారు కపటమారీచుని కథ ఇంకో విచిత్రమైన సంఘటన జరిగింది ఒక సంచారంలో వాళ్లంతా తపస్సులో పుచ్చిన వ్యక్తిని చూశారు ఆహా ఎంతటి నిష్ఠతో ఇతను తపస్సు చేస్తున్నాడు అనుకున్నారు శిష్యులు వాళ్ల మనోభావాల్ని క్షణాల్లో చదివేశారు మధ్వాచార్యుడు వెంటనే ఆయన హెచ్చరిక చేశారు అతను నిజమైన తపస్వి కాదు ఒక కపటి అతను ఒక రాక్షసుడు రామోయే కల్పంలో మారూచుడిగా జన్మించాలనే కోరికతో తపస్సు చేస్తున్నాడు అతను అన్నారు గురువులు చెప్పిన మాటల పట్ల సంశయం లేకపోయినప్పటికీ ప్రత్యక్షంగా అర్థం చేసుకుని సంతృప్తి చెందాలన్న కోరిక శిష్యులలో కలిగింది అప్పుడు వాళ్లంతా ఆ తాపస్య దగ్గరకు వెళ్లి పరీక్షించారు వాళ్ల శక్తియుక్తులను ప్రదర్శించి అతి సులభంగా తెలుసుకున్న వాస్తవం ఏమిటంటే అతను రాక్షస ప్రవృత్తిని నిండిన కపట తాపస్య మాత్రమే గురువు చెప్పిన మాటలు బలపడ్డాయి ఇటువంటి గోముఖ వ్యాఘ్రాల వల్ల సమాజానికి హాని కలిగే ప్రమాదం ఉండటం గురువు ఆ హెచ్చరిక చేశాడని శిష్యులకు అర్థమైంది భారీ భోజనం ఆ తర్వాత మధ్వాచార్యులు దక్షిణానికి ప్రయాణించారు ఇఘవాత క్షేత్రాన్ని దర్శించారు పరశురాముడు ఒక పరశురామ క్షేత్రాన్ని నిర్మించటం కోసం తన గొడ్డలను ప్రయోగించి సముద్రాన్ని ధనక్కి క్షేత్రం ఇఘవాత ఆ క్షేత్రాన్ని చేరిన వెంటనే ఆ క్షేత్ర మహాత్మ్యాన్ని ప్రస్తుతిస్తూ పూర్ణపిజ్ఞులు స్థుతి చేశారు అప్పటికే మధ్వాచార్యుల సిక్త సామర్థ్యాల గురించి విని ఉన్న ఆ ప్రాంతపు రాజు ఆయన్ని పరీక్షించాలన్న కోరికతో ఒక వెయ్యి రాజకీయ అరటి పళ్లు పంపించారు స్వామి వారి గౌరవార్థం ఆ ప్రభువులు పంపుకున్న కానుక అంటూ రాజాధికారులు బండి మీద రాజకీయ పళ్లు మూసుకొచ్చారు మధ్వాచార్యులు మందహాసం చేశారు ఆ మధ్యాహ్నం భోజనం చేశాక మొత్తం రాజకీయ పళ్లను సనాయాసంగా తృప్తిగా భుజించారు ఈ వింతన చూసిన ప్రజలకి మధ్యులలో భీమసేనుడే ద్యోతకమయ్యాడు అక్కడి నుంచి మధ్యులు గోవాకి వెళ్లారు అక్కడ శంకర అనే బ్రాహ్మణుడు నాలుగు వేల బృహత్ కేళ్లి అరటి పళ్లను ముప్పై కుండల పాలను మధులకు బహూకరించారు ఎప్పటిలాగే పూర్ణ ప్రజ్ఞులు తమ శిష్య బృందం చూస్తూ ఉండగానే మొత్తం నాలుగు వేల అనాయాసంగా తినేశారు ముప్పై కుండల పాలను త్రాగేశారు భీమసేనుణ్ణి చూసినంత సంబరపడిపోయారు శిష్యులు భక్తులు విచిత్రం ఏమిటంటే ఎంత భుజించినా పూర్ణప్రజ్ఞుల ఉదరం ఏమీ తినట్టే ఉండేది ఆయన శేషవ దశలోనే ఉలవలెత్తిని హాయించుకున్న వ్యక్తికి ఎలాంటి భోజనాలు ఒక లెక్క